ేవాసూ తాట్నో రాజ కలిచినప్పుడై కొ తొలి తొలి సమేత యాగమాకరింకోబోధమనందనా నీకు పాపములు వచ్చినవి అనే యొక్క సందేహం ఉంటే స్వాస పరిపాలన చేసి ఆ యొక్క అత్యుమేయాగం చేయవయ్యా దానితో సమస్త పాపములు నశించిపోవును ఎంకిలి దందమ్ముతో ధర్మనంద నుండెత్తి కర్మమ్ములు పాపంబులే పాపం మనకిద్ది ప్రాయత్మ్ము మునిందా ఎదింగింపే ఎది ఏడుగుటయో అంటే ఎట్టి పాప ఎట్టి కర్మములు పాపములు ఆ పాపములకు ప్రాయశ్చితమేమియే చెప్పవలసింది నా ఎందు అనుగ్రహం ఎత్తయే అంటే వ్యాసమహర్ చేయమంటాడు ఆగమోక్త కర్మ మాచరింపమియో పాపములు అంటే ఆగమోక్త కర్మ మాచరింపమి వేదములెందు విజింపబడినటువంటి కర్మ చేయకుండా పాపమువాయుటయులందు నిషాధింపబడినటువంటి యొక్క కర్మమును ఆచరించుట మహాపాపమువాగజల చెప్పు యొక్క కర్మలున్నాయే చేయవలసినవి చేయు చేయకుండా చేయలాని పనులు చేయుట ఇవి రెండు పాపములు అని చెబుతాను పాపములు అనే దానికి అంత జాగ్రత్తగా వినవలసినటువంటి యొక్క విషయాలు చెబుతున్నాడు వ్యాసమహర్షి ధర్మరాజుకు ఆదిత్యాస్తమయముల నిడు ఉదయించేటప్పుడు కాని ఆస్తమించేటప్పుడు కానీ నిద్రపోకూడదు స్వాత్వూతుడు ఎందుకు స్వాత్భూతుడైనటువంటి వారు తమ ఇంటికి వచ్చిన సమయములో వారిని పూజించవలసి ఉన్నది అలా పూజించకపోత తప్పు పాపహేతులను తప్పుముతయో గడ్డలకు ఎదురుగా ప్రవర్తించుట ఎదురుగా మాట్లాడుట మొదలైనటువంటివన్నీ పాపములు గ్రామం చెరచ్చుటయో గ్రామము చెరచుటయో ఏవైనా హాయిగా ఉన్న గ్రామానికి వెంట చుచ్చు చుచ్చు పెట్టి దాంతో గ్రామం అంతా కూడా పోతది అయిపోతుంది అలా చేయబోడప్పుడు కూడా జాగ్రత్తగా తగాదాంటివి కూడా రాకుండా ఏంటి అక్కడ ఎందుకు గ్రామం చరచుతున్నది ఏంటి మహాపాతకమయ్యా వేద విక్రయము వేద విక్రయముదములు అమ్ముకొనుటానా అనగా జీతానికి వేదం చెప్పుతాముక్రయమ్మును ఆ రసకంఠములున్నయే వాటిని అమ్మకూడదు పాపము మృత్యుగోమి తనకు మృత్యుడయ్య ఎవడైతే పని వానికి జీతం ఇవ్వకుండా సాధించట పాపముగా అసత్యోపచారం అబత్యములా తగలబెట్టుటంబు విడుతుటయు తనకు ఏది విహితమయ్యున్నదోమునందు ఆ కర్మ వదలుట పశు ఆ వ్యర్థంగా పశువులను బాధు శరణార్థి శరణాగం అంగీకపోయి పాపం లోగో ్రాహ్మణులటువంటి వారిని వధించటా పాతకములు అని అంటారు కాని వారి చెప్పుడ నాగము అవన్నీ ఏం తెలియజేపు అన్ని రాయడానికి పాపములు మాదిరిగా కనిపిస్తూ ఉంటవి పైయ్యి కానీ పాపములు కావు అవి అలాంటివి జబ్బులు వినవలసింది తన మున్న కై తువ్వుకొని తను బతుకొన పురుషుని వేదంత రహస్యవేదిన నన్ను బతుకొని నన్ను కెల్పి వచ్చా ఆ యుద్ధానికి వచ్చినటువంటి వాడున్నాడే ఆయుధం తీసుకొని తన మీదికి వచ్చినటువంటి వాడు నాడే వస్తే అతి వాడు ఎంత గొప్ప అతని మీద జరగబడవచ్చును వాళ్ళు నరకవచ్చును దాని వలన తప్పు లేదు పాపము లేదు ఎందుకయ్యునని నరేంద్ర చెప్పు నాన అర్థవిధుల్ ధరనీసుని యొక్క అనగా బ్రహ్మవిధుల యొక్క ఆ విత్తమున్న దేశమును అపహరించినటువంటి వాడిని వధించినందువలన పాపము లేదు సుమా జీవిత సంశయను లేదా సమయంలోను పానములు దొనకమీ ఆ ఇక ఏది కూడా ఇంకొక మార్గము లేక అన్న పానములు లేకపోయిన సమయములో ద్రావి గల్ల గల్గుతూ ద్రావి ఏది ప్రాణం పోయే సమయంలోనూ ఇంకా ఏది దొరకగా ప్రాణాపాయ స్థిరగలిగిన సమయంలో కళ్ళు తాగినా తప్పు లేదు అది కళ్ళు అది తెలియక తాగిన తప్పులేదు సామాన్యమైన ధర్మం చేత ఆ పాపము నశించిపోవును సంరక్షణ పరమాపద బ్రాహ్మణ ధనముల్ విహితములగా జరచోదర కాదగు మృత్యమికి వసుమతీనాథానా గురు సంరక్షణ సంరక్షించడానికి ఆపత్తు వచ్చిన సమయములో బ్రహ్మ మిగులైన వారి ధనములు లెక్క మిగిలిన వారి ధనములు దొంగతనంగానైనా అపహరించవచ్చును ప్రాణాన్ని తప్పించుతో ప్రాణహాలి ఇతరులకు ప్రాణహాలి కలిగేటట్టుగా ఉంటే అతి సమయములో దూ చేయవచ్చు పరిణయ బొంకు బో వివాహ సమయములో అబద్ధము ఆడవచ్చును గురు జన కార్యార్థమయ్యోవా అబద్ధము ఆడవచ్చును జన్మతో సంభాషణమునా పేలతో మాట్లాడేటప్పుడు అబద్ధము ఆడవచ్చును యథార్థులు సర్వధనము సర్వధనము నశించిపోయే సమయంలో అబద్ధం ఆడవడి నుమాను లేకపోతే మొక్క అంతా పోయి ఎందుకు కడిగి పోతాడు కురువ అన్న ఉన్నాడే పతి తుడైనా అనగా వెలి అయిపోయి లోకానికి పరికి రాకుండా పోయినా లేక సన్యాసి అయినప్పటికీ తమ్ముడు చేసుకోవచ్చు అడవి గోవులకై కాల్చుటా అత్తర పశువు దంపుట కొన్ని పాపములు కావచ్చు అడవి గహించకూడదు నాడుందాక ఇప్పుడు గోవులకై కాల్చుట పశువులకై కాల్చవచ్చు సౌరమ్యం అచ్చరమున పశువు దంపట ఆ యజ్ఞములందు పశువులను వధించవలసిమా దానికి పాపము లేదు దానం అపాతూటా దానం ఉన్నదే అపాత భూతుడు వీడు పాత్రభూతుడు కాదు అని తెలియక ఇచ్చినందు వల్ల ఆ దోషము వీడికి రాదు సుమని బొంతులు తగని పొంటూ ఉన్నాడే వృత్తుడైన వాడిని రక్షించవలసిందే కానీ వీడిని వీడి పంపేద్దామని చూసేటటువంటి వృత్తుడిని పని లేదు రక్షించినందుగొట్టుకొన భయమేకాల నెట్టు పని రెండు వర్షములు చిన్నపంగా బ్రహ్మహత్య కేదరగో బ్రహ్మహత్య ఉన్నదే బ్రహ్మవే జి సంహరించినట్లయితే ఆ పాపం పోవలను అంటే ఏమి చేయవలైన దాని ఎందు పిఠాటను చేసి దాని ఎందుకు పెట్టినటువంటి అన్నమును భజిస్తూ చిహ్నము బ్రహ్మచయ్యం ఖర్వాంగు మంత్రం కోడు పాటుకున్నటువంటి వాడై బ్రహ్మచయ్యమును ఇట్లో పన్నెం వర్షములు ఉండినా పన్నెండు సంవత్సరములు ఇలా చేసినట్లయితే బ్రహ్మహత్య పాపమువా వృక్షములు నడిపిన నాలువత్సరములు నడూ వృక్షములు వర్తింప చేసినట్లైతే ఆరు సంవత్సరములో బ్రహ్మహత్య నశించును మూడు ఆయన చంద్రాయనముల పోయన వ్రతములు చేసినట్లయితే నశించిపోవును సుభాంగి అయినా లేక నెలకొక రోజు భోజనం చేసినట్లయితే నటుగా నెలకొక రోజే చిన్నారు ఇక మిగిలిన ఇరవై తొమ్మిది రోజులకు ఉపవాసం అలా ఉంటే ఒక సంవత్సరంలో పోతుందట బ్రత్య అశ్వమేధయా అస్నానమునందు ఎంతమంది మునిగితే వారంతా పనిచుద్ధులవుతారు పలుశుద్ధుడ కాడా అని విచారించవలసిన పని లేదు పాదం కళ్ళు తాగిన పాపం ఎలా పోను అంటే దాన్ని అగ్నివర్ణంగా కాచాలనకాలు అగ్నివర్ణంగా అంటే నిప్పులు ఎలా ఉన్నదో అలా కాచాలి కాచి తాగితే ఆ పాపం పోవును కనుమూసి పాపం ఉంది అప్పుడే పోతుంది ప్రాణం ప్రాణం పోతుంది పాపం పోతుంది రోడ్డు కనుమూసి ఎరకా ఎరకంగా ననల దొరా కనులు మూసుకొని అగ్నిహత్తంలో దూకితే పోవు మహాభ్రత మహాప్రస్థానమున్నదే ఇ ఉత్తర దిశగా పడి బతికినంత వరకు పోయినట్లయితే పోగును సుమా కళ్ళు సాగిన పాతకముక బృహస్పతించినా కాకపోతే బృహస్పతి సవనమున్నదే అది హజ్ఞము దాన్ని చేసినట్లయితే పోగును సుమా కళ్ళు సాగిన పాపమువా అతి విశిష్ట భూమి దానమునబో లేకపోతే అతి విశిష్ట భూమిని పాతభూతులైన వారికి దానం ఇచ్చినట్టయితే కళ్ళు తాడిన పాపం గురు కల్పకుండు ఆ గురువు యొక్క తల్పం ఉన్నదేకినటువంటి వాడున్నాడు ఆ గురు బాధ్యను పొందినటువంటి వాడు ఎనప ప్రతిమ చేసి దాన్ని బాగా ఆ అగ్నివర్ణంగా కాచి దాన్ని కవులు ఎంచుకుంటే పోతుందట ఆ పా దీవునదే వదుసుగా అనేటువంటి యొక్క దీనిని పొందినటువంటి యొక్క పాతకం ఆర్గ్రవస్తువులవుతూ తడిగుట్టసు అని భస్టుముందు బూడిలో పడుకున్నట్టయితే వ్రతమాచరించినట్లయితే అది అప్పుడు సమసిపోవచ్చు మా నరక తాతగ ని నరకట్రాను నడిచినా నరక నరక తగనటువంటి చెట్టును నరిచినాము చేసిన రోగలున్నే మృగములు సంహరించినాబు బాచుకొను సమేత పక్షుడే ఆ